సంకీర్తన సంఖ్య నాలుగు వందల యాభై తొమ్మిది నేనే మిసేయుదును నీవు నాలోపల నుండి శ్రీనాథుడవు నీచేతలి తనువేమి సేయును తనువు లోపలనున్న చెనటి ఇంద్రియముల చేతలుగా మనసేమి సేయును మనసులో పలను నినుపు కోర్కులు చేసే నేరములుగా జీవుడేమి సేయును జీవుని పొదుగుకున్న భావపు ప్రకృతి చేసే పాపముగాకా చెవదేరబుట్టు దైవపు మాయలోని ధర్మము ఇంతే ఇంతేగాక కాలమేమిసేయును గక్కన శ్రీవేంకటేశుడు ఏలి మన్నించే మన్న ఇదియేగాక ఏల ఏల దూరనింక నెవ్వరునేమి సేతురు దలచి నుదలచి మెచ్చుటేగాక మెచ్చుటే కాక